చేతులెత్తి మొక్కరో జీవకోట్లయిదే ఈతలా తల నింగిరిద నారదాదులు దిక్కులు సాధించగరి తిరుతే రెక్కగాను ఇక్కడ రతికెక్కిరీ ఇంద్రాదులు వెక్కసపు షారంగము వెసచేత బట్టగాను పక్కున గుండె బట్టిరీ బ్రహ్మాదులు చెతులెత్తి మొక్కరో జీవకోట్ల ఇదే ఈతలా తల నిండిరిదె నారదాదులు ఎడమచేత శంఖమెత్తినప్పుడు వేదము కడగి మొదలెత్తిరీ గౌతమాదులు కుడి చేతి చక్రము గ్రక్కున మెరిపించగాను సుడిశియు మెరిశేరు సూర్య చంద్రాలు చేతులెత్తి మొక్కరో జీవకోట్లయిదే ఈతలేతల నిండిరిదే నారదాదులు లశ్రీ వెంకటేశుడు అలమేలు మంగయు పెండ్లినరగ నమరి అమరాదులూ వెలయనితడు ఇంతట విశ్వరూపము చూపగా సలిగ పొడచూపిరీ సనకాదులు చేతులెత్తి మొక్కరో జీవకోట్ల ఇదే ఈతలాతల నారదాదులు